ప్రార్థించుకున్నాం కృపకల తండ్రి పరిశుధాత్మ స్తోత్రంలో మధ్యాహ్న కాల సమయంలో మా తండ్రి మా ప్రియుల మధ్యను మీ కుమారుల మధ్యను కుమార్తెల మధ్యను పిల్లల మధ్యను మరొకసారి మీ యొక్క నామము మాయపరచటను గణపరచటనుకును ఆరాధించటకును మా ప్రభు అని గొప్ప దేవుడు తలంచుకొని సమస్తమును మీ ద్వారా మాకు సహాయమును మీ యొక్క సన్నిధిని వందనాలు ఇంటి కార్యక్రమంలో మా తండ్రి మీరుండి మమ్మల్ని బలపరచమని ఈ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి బలపరచమని అడుగుతున్నాము ఈ సన్నిధి ప్రసన్నత మాత్రం ఉంచమని సమస్త మహిమాఘంతా ప్రమాలు పొందమని ప్రభు ఏసు క్రీస్తునామంలో ప్రార్థించి వైపు ఉంచున్నాం తండ్రి పిరమైన వార్ల మధ్యాహ్న కాల సమయంలో ప్రభు ఏసునామంలో మీకు శుభములు చెప్పుచున్నాను రెండవ కొరింతిలోకి రాసినటువంటి పత్రిక పద పదకొండో అధ్యాయము పదహారో వచనం నుండి చివరి వరకు పదహారు నుండి ముప్పై వరకు జరుపుకున్నాం నేను అవివేకినని ఎవరను తలంచవద్దని మళ్ళా చెప్తున్నాను అట్లు తలంచినేడలా నేను కొంచెము అతిశయపడినట్లు నన్ను అవివేకులనట్లుగానే చేర్చుకును నేను చెప్పుచున్నది ప్రభు మాట ప్రకారము చెప్పుట కానీ ఇట్లు అతిశయపడటకు ఆధారము కలిగి అవివేక్ వలే అవి అనేకులు శరీర విషయములు అతిశయపడుతున్నారు కనుక నేను నేను అలాగే అతిశయపడుగును మీరు వివేకులై ఉండి సంతోషంతో అవివేకులను సహించుతున్నారు ఒకడు మిమ్మను దాస్యములకు లోపరిచినను ఒకడు మిమ్మల్ను మింగి వేసినను ఒకడు మేము వశపరుచుకునినను ఒకడు తన్ను గొప్ప చేసుకునను తన ముఖం మీద మిమ్మల్ను కొట్టినను మీరు సహించుతున్నారు మేము బలహీనమై ఉన్నట్లు అవమానముగా మాట్లాడుచున్నాను ఏ విషయం ముందు ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయం నేను కూడా ధైర్యం కలిగిన వారను అవివేకముగా మాట్లాడుచున్నాను సుమా వారు ఎబ్రియులా నేనును ఎబ్రుయుడనే వారు ఇస్రాయేలియులా నేనును ఇస్రాయులుడనే వారు అబ్రహాం సంతానమ నేనును అట్టివాడనే వారు క్రీస్తు పరిచారకులా విరియువాణి వల్ల నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడితని మరి అనేక పర్యాయములు సరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మార్లు ఉంటిని యూతుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలువదయ్యి దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడి ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ముమ్మారు ఓడ ఒక రాత్రిం మగాళ్ళు సముద్రంలో అనేక పర్యాయములు ప్రయాణములలో నదుల వలనైనాను ఆపదలలోను దొంగల వలనైనను ఆపదలలోను నా స్వజనుల వలనైనాను ఆపదులలోను అన్ని జనుల వలనైనా పట్నములో ఆపదలోను అరణ్యములో ఆపదలోను సముద్రములో ఆపదలోను కపట సహోదరుల వలన ఆపదలలోనూ ఉంటిని ప్రయాసంతో కష్టంతోనూ తరచుగా జాగరణలతోనూ ఆకలి తప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని ఇంకనూ గొప్ప వలసినవి అనేకములు ఉన్నవి ఇవిను గాక సంగములన్నిటినీ గూర్చిన చింతయు కలదు ఈ భారము దినదినమునకు నాకు కలుగుతున్నది ఎవడైనాను బలహీనుడాయనా నేను బలహీనుడును కానా ఎవడైనాను తోట్లు పడినా నాకును మంట కలగదా అతిశయపటవా పడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమై సంగతులను గూర్చి అతిశయపడదును నేను అబద్ధం లేదని నిరంతరము సిద్ధింపబడుచున్న మన ప్రభు ఏసు క్రీస్తు యొక్క ఏసు యొక్క తండ్రి అయిన దేవుణ్ణి ఎరుగును తమస్కులో మరింతవరకు మనము ముగించుకున్నాము అయితే మనము సమాజంలో నివసిస్తున్నాము సంఘంతో జీవించుతున్నాము కుటుంబములతో మనము ఈ క్రీస్తు సహవాసంలో ఉంటున్నాము అయితే అపౌస్తలైన పౌలు తన జీవితంలో క్రీస్తు వేళల కలిగినటువంటి ఆ యొక్క బాధ్యత లేక భారము బాధ్యత భాగ్యంగా ఇంచి తను చేర్చున్నటువంటి ఆ యొక్క సంగముల మధ్య పరిచర్య వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఆ పరిచర్యలో తను పడినటువంటి అనేకమైనటువంటి ఆ ప్రయాసములు కోర్పులు లేక అసహనము సహనముతో కూడుకున్నటువంటి సేవలో తను విధానాన్ని మనం చూస్తున్నాము తను సముద్ర ప్రయాణంలో ఉన్నప్పుడు పడినటువంటి లేదా నీటి ద్వారా ఆ యొక్క ఓడ లేక అక్కడ తన స్వజ స్వజనులు మరి ఆయనను అభ్యంతర బాధపరిచినప్పుడు ఆయన పడినటువంటి ఆ ప్రయాస ఆ విధనన్నీ మనము ఆయన రాసినటువంటి ఆ కురింత సంఘానికి రాసినటువంటి ఆ పత్రిక ద్వారా మనము తెలుసుకున్నాము అయితే నీవు నేను ఏ రీతిగా మరి ఈ లోకంలో జీవించవలసిన్నాము సమాజంలో కానీ గ్రామంలో కానీ సంఘంలో కానీ లేక మన మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో మనం ఏ రీతిగా మరి క్రీస్తును ప్రకటించుటకు నీ నీ బాధ్యత ద్వారా నీవు పడుచున్నటువంటి ప్రయాసము ఏంటి లేక నీకున్నటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి లేక అనుభవము పరిచర్య నీ పని భారము మీద మోహం ఉన్నట్లుగా చూస్తున్నాము మనము మన సొంతగా మనకు మనము ఒక గొప్పతనం కొరకు చేస్తున్నామా లేక క్రీస్తును బలపరచటకు క్రీస్తు నామము మాయమపరచబడుటకు చేస్తున్నామా అనేది ఈ వాక్యం ద్వారా మనం పరీక్షించుకోవాల్సిన అవసరం అయితే పౌలు భక్తుడు ఇన్ని విధాల ఆయన అనుభవములు కష్టములు దుఃఖములు వేదనలు అవమానము ఆయన భంగపరచబడటం ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి మనము నేడు ఈ యొక్క వాక్యం అందుబాటులో ఉన్నది దాన్ని చదివి ఆ యొక్క వాక్ వాక్యం ద్వారా మనం బలపరచబడి మరి ఇతరులకు ఏ రీతిగా అయ్యేటటువంటి సాక్ష్యంలో జీవించున్నాము లేక నీ బాధ్యత ఏంటి ఈ లోకంలో సమాజంలో కుటుంబాల మధ్య ఒక వ్యక్తితో నీకున్నటువంటి అనుబంధం ఆ యొక్క క్రీస్తును కలిగినటువంటి ఆ యొక్క విశ్వాసంలో మనం ఉంటున్నామా లేక ఇతరులు లేక క్రీస్తును పొందినటువంటి వారి మధ్యలో వారుకున్నటువంటి అనుభవంతో ఆ యొక్క సంబంధంతో మనం జీవిస్తున్నాము అనేది మనము వాక్యం ద్వారా పరిశీలించుకోవాలి మన జీవితాలను ఏ రీతిగా మరి మనము అన్వయించుకుంటున్నాము వాక్యమును లేక ప్రకటించు త విషయంలో కూడా దేవుని పట్ల మనకున్నటువంటి ఆ యొక్క ప్రేమ సహవాసము ఆయన సన్నిధి ఆయన ప్రసన్నత ఆయన సర్వాధికారిగా ఈ లోకంలో మరి మనకు సర్వమును సృష్టించి ఇప్పుడు మేము సోదరులు మేము ఈ మార్గ మధ్యంలో వస్తున్నప్పుడు తన సృష్టి ఏ రీతిగా ఈ లోకంలో ఉంది మనం వర్ణించలేము కానీ దాన్ని చూచి ఆనందించగలము ఆస్వాదించగలము తన ప్రేమ అయితే మానవ మానవులను సృష్టించడంలో తనకున్నటువంటి అమూల్యమైనటువంటి ఆ తన స్వరూపంలో మానవుని నిర్మించుకున్నట్టుగా మనం చూస్తున్నాము అంత ఎక్కువగా మన దేవుడు మనలో ప్రేమించినాడు మన పలు పౌరు భక్తులు అదే చెప్తున్నాడు ఏం చేసినప్పటికీ నేను క్రీస్తు కొరకే నా జీవితం కూడా క్రీస్తు కొరకే అని మరి చెప్పబడుతుంది అయితే వాక్యం ద్వారా మనము అనుదినము బలపరచబడి మన ప్రార్థనలో మన మనము స్థుతించుట్లో మనము దేవుణ్ణి ఆరాధించుట్లో ఆయన నామాన్ని అతి ఎక్కువగా మనము మనము దేవుని బిడ్డలుగా ఉండాలని మరి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మరి ఈ రీతిగా మమ్మల్ని నడిపించి మీ మధ్యలో ఉంచినందుకు దేవునికి మరొకసారి వందనాలు చెల్లించు మీరందరూ ఇంకానూ బలపరచబడి ఆ యొక్క విశ్వాసంలో మరి సంఘటితంగా ఒక ఐక్యతగా మరి క్రీస్తు ప్రేమలు కలిగి జీవించాలని మరి పౌలు భక్తులు చెప్పే విధానంలో మనము సాక్షరముగా లేక దేవుని యొక్క బిడ్డలుగా జీవించాలని కోరుచున్నాను దేవుడి యొక్క వాక్యమును దీవించను గాక